తర్వాత మనిషి అలా కూడా అంద ఇప్పుడు మీరు కర్మకాండంలో చూస్తే నువ్వు నరకం నుంచో లేకపోతే స్వర్గం నుంచో ఇక్కడికి వచ్చావు ఇక్కడ కొంతకాలం బతికి మళ్ళీ నరకానికో స్వర్గానికో పోతావని వర్ణిస్తారు అదే ఉపనిషత్తులోకి వస్తే నువ్వు ఆ సద్రూపుడైన పరమాత్మ నుంచి బయటకు వచ్చావు మళ్ళీ సద్రూపుడైన పరమాత్మలోకి వెళ్ళిపోతావు అని వర్ణిస్తారు ఎంత తేడా వచ్చిందో చూడండి అక్కడికక్కడే ఎంత డిఫరెన్స్ వచ్చిందో గమనించారు అంత డిఫరెన్స్ చంద్రోగ్ఞంలో ఆరో అధ్యాయంలో వస్తుంది ఒకదన్నా నా దగ్గరికి వచ్చాడు అమెరికాలో మా అమ్మగారు పోయారు అండి పోయినప్పుడు నేనేమో మరి ఇక్కడ ఉండిపోయాను అమెరికాలో వెళ్ళే అప్పటికి దేహం అంతా దహనావది ఇప్పుడు ఆవిడ మార్గ మధ్యంలో ఉంటారంటారా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారా అని ఆయన సందేహంతో దుఃఖపడుతూ నా దగ్గరికి వచ్చాడు అంటే నేను చెప్పాను చంద్రోజ్ఞం చదవాయా ఏదో ఉదో వేదాంతం ఎలా చదివే ఉంటారు దానికి ఏం ఉపయోగం ఉండదు ఆ కాంట్రడిక్షన్స్లో బతికేస్తూ ఉంటారు దాన్ని స్వాధీనం చేసుకోరు కాంట్రడిక్షన్ నుంచి మనం బయటికి వెళ్ళాలి అని అనుకోరు ఎంతవరకు అయితే వాడు కాంట్రడిక్షన్స్ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయడం అంతవరకు అలా జ్ఞానంలోనే ఉంటాడు సో అప్పుడు నేను చెప్పాను చూడు చంద్రుజీ కదా ఆ మంత్రం తీసి చూసుకోసారి మీ అమ్మగారు ఎక్కడి నుంచి వచ్చారా పరమాత్మ నుంచి వచ్చారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారా పరమాత్మలో గెలుపుతారు నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వర్గం నుంచి వచ్చిందా నరకం నుంచి వచ్చిందా బంగారం నుంచి వచ్చిందా బంగారం నుంచి వచ్చా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందా బంగారులో గెలుపుతుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది అది రూలు పరమాత్మ నుంచి వచ్చాం మనం రాత్రి నిద్రలో నేనున్నానా లేను పరమాత్మే ఉన్నది పరమాత్మలో విలీనమై ఉన్నాను ఆ సంగతి తెలిస్తే అంటే మిమ్మల్ని నేను ఉన్నట్టే సాహిత్యముక్తి అవుతుంది అలా పరమాత్మ అన్సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్ అది ముక్తి అంట ఎప్పుడైతే సెల్ఫ్ కాన్షియస్ అయ్యాడో అదే అహం ఇప్పుడే సపరేట్ అయిపోయింది ఆ సెపరేషన్ ఈజీ రియల్ ఆర్ అన్్రియల్ అంద్రియల్ సెపరేషన్ అంద్రియల్ దేర్ ఫర్ మెర్జర్ ఏమవుతుంది అంద్రియల్ అవుతుంది కాబట్టి బంధము అంద్రియలే మోక్షమో అంద్రియలే కాబట్టి ఈ అహం ధీము యొక్క వినాశం ఏదైతే అదే పరమార్థ ముక్తి ఇంకా అంతకంటే వేరే ముక్తే లేదు అని ఆ విధంగా చెప్తారు భాష్యకారులు ఏమందరో చూద్దాము బద్ధహ సంసారి జీవహ అలాంటి వాడు ఎవడూ లేడు నా బద్ధ సంసారి అయిన జీవుడికి బద్ధ అని పేరు వీడు అనుకుంటాడు నేను సంసారిని నేను జీవుడిని నేను ఇది అని అంతే అనుకుంటూ ఉంటే అనుకున్న వాడికి అనుకున్నంత అలా అనుకుంటూ ఉంటాడు సో నేను ఇప్పుడు బయట నిలబడ్డాడు అప్పుడు మనం లోపలికి రావా అంటే నేను అయోగ్యుణ్ణి నేను పాచివాణ్ణి నేనేమో అపవిత్రుణ్ణి పర్వాలేదు లోపలికి రావయా అంటే వాడు అలా అనుకుంటే ఇంక మనం ఏం చేస్తా అనుకోవడమే ఎంతకంటే ఇంకేం ఎనీవే సాధక సాధనవాన్ మోక్షస్యా నేను సాధన చేసుకుంటున్నాను నేను సాధకుని నేను మోక్ష సాధకుని ఓకే మోక్ష సాధకుడు నీకు మోక్షం ఎప్పుడు వస్తుంది భవిష్యత్తులో వస్తుంది సాధకుడు అంటే ఏ సాధ్యాన్ని భవిష్యత్తులో పెట్టిన వాడి పేరు సాధకుడు అంటారు తెలుసా మీకు అది సాధ్యం భవిష్యత్తులో ఉందనుకుంటాడో వాడికి సాధకుడు సాధకుడికి రెండు లక్షణాలు ఉంటాయి రెండు లక్షణాలు ఉన్నవాడిని సాధకుడు అంటారు ఆ రెండు మంచి లక్షణాలు కానీ అవే మంచి లక్షణాలు భారం అయిపోతాయి ఇప్పుడు విద్యార్థులకి తెల్లవారు రాత్రి ఒంటి గంట దాకా చదివేస్తున్నాం అనుకోండి మంచి లక్షణమేనా కదా మంచి లక్షణమే తెల్లారితే పరీక్ష రాత్రి ఒంటి గంట దాకా చదివేసాడు అనుకోండి మంచి లక్షణం అది కాదు కాబట్టి సాధకుడు అవడం మంచి లక్షణమే కానీ సాధకుడిగానే మిగిలిపోయే లక్షణాలు ఉండకూడదు సాధకుడు ఎందు రెండు అధ్యాసాలుంటాయి ఒకటి కారణ కావ్యాభ్యాసం ఉంటుంది కారణము కావ్యము ఈ కార్యం కారణంలో వెళ్ళి కల కలవాలి ఒక ప్రాసెస్ ద్వారా ఈ కార్యం వెళ్ళి కారణంలో కలిసి మోక్షాన్ని పొందుతుంది కారణకార్యాధ్యాసం ఉంటుంది వాడికి తర్వాత రెండో అధ్యాసం ఏమిటి కాలాధ్యాసం ఉంటుంది ఇప్పుడు వర్తమాన కాలంలో మోక్షం లేదు అది భవిష్యత్ కాలంలో వస్తుంది వాడు కాలంలో పెడతాం కానీ కాలం మిచ్చ కదా తర్వాత కారణకార్యభావం మిచ్చ కదా పుట్టుగా లేదు ప్రళయమో లేదు అంటే కారణకార్యభావం ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి మీరు అసలు నచోత్పత్తి న నిరోధ అని ఎప్పుడైతే అనేసారో కారణకార్యభావమే ఎగిరి చక్కపోయింది ఇంక అసలు నెక్లెస్ ఉంది అంటే బంగారం కారణం నెక్లెస్ కార్యం నెక్లెస్ లేదా బాబు పుట్టలేదు గెట్టలేదు లేదది ఉన్నది బంగారమే అంటే ఇంకా కారణకార్యభావమే ఉంది బంగారం నుంచి బంగారం పుడుతుందా ఈ రెండు రెండు అధ్యాసలు ఎవడైతే కలిగి ఉంటాడో వాడే సాధకుడు సాధకుడు సాధ్యాన్ని ఎప్పుడు చేరతాడంటే ఈ రెండు అధ్యాసల నుంచి బయటపడ్డప్పుడు మాత్రమే చేరతాడు కాబట్టి నేను సాధకుడిని నాకు భవిష్యత్తులో మోక్షం వస్తుంది ఇప్పుడు తాడును చూసి పామునుకుని భ్రమపడి భయపడుతున్నాడు ఈ భయం పోవాలి ఎప్పుడు పోతుంది నేనేమో నాగవ్రతం చేసుకుంటాను నాగపంచమికి దేవ పుట్లో పాలు పోసుకుంటాను మాకు పుట్టబోయే పిల్లాడికి నాగా అని పెట్టుకుంటాను అమ్మాయి పుడితే నా అమ్మాయికి కూడా నాగా పెట్టుకుంటాను అని ఇన్ని వేసుకుని కూర్చుంటాడు ఎప్పుడో పోతుంది భవిష్యత్తులో ఇప్పుడు పోదు ఇంత బలంగా బిగించిపెచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోతుంది వీడికి మనవుడు పుట్టాలి వాడికి పేరు పెట్టాలి ఆ ఇంట్లో వాళ్ళు అప్పుడే పోతుంది అప్పటివరకు పోదు అంతవరకు అలాగే ఉంటుంది కదా ఇవి తెలుగుచేటంటే ఈ క్షణంలో పోతుంది మనవడి పేరు కాల్స్తే పెట్టచ్చు ఏం తప్పేనా లేదు పెట్టచ్చు తెలివితేటలు ఉంటే ఇప్పుడే పోతుంది ఎప్పటిదాకా కానీ సాధ కూడా అలా ఉండడం అందుకోసమే ఆచార్యులు ఏమంటున్నారు నచ సాధక అని అంతేకాని సాధన చేయొద్దు అనే అభిప్రాయం కాదు ఎందుకంటే చూడండి బంధం అంటే ఏమిటి దిస్ ఇస్ ది ఎ సెన్స్ ఆఫ్ బాండేజ్ దట్ ద రియల్ అండ్ ది అన్ రియల్ ఆర్ ఇది బంధం ఇక్కడ మట్టి ఇక్కడ పంచదార ఉందనుకోండి దాంట్లో మనకు ఇబ్బంది లేదు ఈ పంచదారనే ఆ మట్టిని కలిపి కూర్చున్నారనుకోండి అంతా ఇబ్బంది ఈ మట్టితోటి పొయ్యి అలుపుకోవచ్చు పంచదార కాఫీలో వేసుకోవచ్చు కానీ విడివిడిగా ఉండాలి అది కాబట్టి బంధం అంటే ఏమిటి ఆత్మ అనాత్మ వివేకము ఉంటే మోక్షం వివేకం లేకుంటే బంధం అనాత్మంటే ప్రకృతి దేహము ఇచ్చారు దేహము మనస్సు దాకా ప్రకృతే అహంకారం కూడా ప్రకృతే కాబట్టి ఆ చైతన్యానికి ప్రకృతితో సంబంధమే బంధం బంధం అంటే సంబంధమే బంధం వాళ్ళు మాకు సంబంధీకులు అన్నారనుకోండి సంబంధీకులు అంటే ఏమిటంటే మీకు వాళ్ళకి సంబంధం ఏమిటి ఆ వాళ్ళు ఆ ఉన్నారు మీరు ఈ ఉన్నారు మీకు వాళ్ళకి సంబంధం అంటే మా వియ్యంకురండి ఆయన వియ్యంకులంటే వీళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు అది వియ్యంకులు ఈ అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉన్నారు వాళ్ళకి ఈ అబ్బాయికి ఈ తల్లిదండ్రులు అక్కర్లేదు అమ్మాయికి ఆ తల్లిదండ్రులు అక్కర్లేదు వాళ్ళ ఆడవిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిజీగా అక్కర్లేదంటే కావాలంటే మాత్రం ఏం చేస్తారు ఏదైనా డబ్బు పంపిస్తారు అందుకంటే వాళ్ళు ఏం చేస్తారు సో వాళ్ళ వాళ్ళ అమెరికాలో బాగానే ఉన్నారు ఈ ఈ వియ్యంకుడికి ఆ వియ్యంకుడి అంటే కోపం ఈ కోపం వల్ల ఏ ఎవడు బాధపడతాడు ఎవడు మీకు కోపము వాడు బాధపడతాడా లేకపోతే కోపం పెట్టుకున్నవాడు బాధపడతాడా కోపం పెట్టుకున్నవాడే బాధపడతాడు అవతల వాడు మహా కులాసాగా ఉంటాడు ఒకసారి వియ్యంకుడు ఇంకో వియంకుడి దగ్గరికి వచ్చాడు నేను ఉన్నారు అక్కడ ఆయన ఏమన్నా బావగారు కులాసాగా అందరూ అడిగాడు అడిగితే చూసువాడు ఎంత పొగరో అంటే బావగారు చూస్తున్నాడు బావగారు అనవచ్చు కదా పొగరుతోటి బావగారు అంటున్నాడు అలాంటి కాదండి కాదండి భావాలు సంస్కృతంలో కరెక్ట్గానే వాడాడుగా ఈ తెలుగులో భావ అయితే వికృతి భావ ప్రకృతి భావ అంటే సంస్కృతంలో వియ్యం కూడా అనే అర్థం ఉంది ఆయన సంస్కృతం వచ్చాయే ఒక పిసరంత తింటే ఎక్కువ రాదు ఆయనకి ఎక్కువ రాదు వ్యవ వ్యాపారంలోకి దాంట్లోకి వెళ్ళిపోయాడు లౌకికుడపి రాజకీయంలో దిగాడు సంస్కృతం వచ్చు ఆ సంస్కృతాన్ని ప్రయోగించి బావా అన్నాడు ఆయన బహుశా అలా అన్నంలో ఈయనకి ఒళ్ళు మండుతుందని తెలిసి అన్నలేదు లేకపోతే ఈయన ఒళ్ళు వాడికి మరింత మండించాలని అన్న అని ఉండొచ్చు డోంట్ నో ఇప్పుడు దీన్ని సంబంధము ఈ సంబంధము ఇది మంచిదా బంధమా లేకపోతే ఇది బంధం అంటే బంధం అంచేతే వీళ్ళు అరవై ఏళ్ళ దాకా ఈ పిల్లల్ని పెంచి వీళ్ళకి పెళ్లిళ్ళు పేరంటాలు చేసేపటికి వీడి శక్తి అంతా అయిపోతుంది ఆ తర్వాత ఆ కూడా నన్ను చూసిన అవ్వలేదని వీడు భయపెడుతావు అంటే చచ్చిపోయే వరకు ఆ భయంతో చచ్చిపోతాడు ఇది సంబంధం దీని సంబంధం అనాలా బంధం అనాలా బంధం అదే సంబంధాలు ఏం లేవు సంబంధాలు వస్తాం ఒకరిని ఒకళ్ళు చూసుకుంటాం మళ్ళీ గాలివాటంగా పోతాం సంబంధాలు ఉంటాయి దీంట్లో ఈ సంబంధాన్ని మనం కల్పించుకోండి ఇంట్లో ఏమీ యథార్థత లేదు ఇది తెలియాలంటే పెద్ద పాండిత్యం కూడా అక్కర్లేదు మీ దానికి సో ఆ ప్రకృతితోటి సంబంధానికే బంధం అనిపారు మీరు ప్రకృతితో సంబంధం పెట్టుకోకండి మీరు పెట్టుకో నాకు ఉయ్యంగులు లేరు ఎవరు లేరు నేను అహం అహమస్మి సదాభామి ఆత్మస్వరూపుణ్ణి నేనున్నాను అహం దప్ప ఇంకా ఆత్మ తప్ప అదేదీ లేదు నేను ఈ కాదు దేహం నేనైతే ఈ దేహానికి బియ్యం కూడా ఉంటాడు కానీ దేహమే కాకపోతే ఇంక వియ్యం కూడా ఎక్కడి నుంచి వస్తానండి సంబంధమే పెట్టుకోవద్దండి అసలు దేహంతో సంబంధం పెట్టుకోవద్దు ఈ మాట వాళ్ళకి చెప్పొద్దు వాళ్ళందరినీ ఆశీర్వదించి బంధించేసి అహమాత్మ అని ఆత్మరూపంగా నిలిచి ఉండండి అదే మోక్షం కాబట్టి సంబంధ ప్రకృతి సంబంధానికే బంధం పేరు ప్రకృతితో ఉండే అజ్ఞానకల్పితమైన సంబంధమును బ్రేక్ చేసి సంబంధము లేదు అని వివేకానికే మోక్షము ఇప్పుడు ఈ సంబంధము అనే బంధము ఇది యథార్థమా కల్పితమా బంధం గనక యథార్థమైతే మోక్షం కూడా యథార్థం అవుతుంది బంధం కల్పితమైతే మోక్షం కూడా కల్పితం అవును ఎవడైనా కల్పితమైన బంధంతో బంధింపబడి బాధపడతాడండి అలాంటి మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అంటే ఉంటాడు వాడికే అజ్ఞాని అని పేరు మరి అజ్ఞానంలో ఉండే మహిమేది అజ్ఞానము అంటే మహాత్ములు హృషికృష్ణ చెప్తా ఉండే కదా అజ్ఞాన తెలిసింది కదండి కాబట్టి అజ్ఞాన కల్పితమైన బంధం ఉన్నట్టనట్ట జ్ఞానము చే జ్ఞానము వల్ల ఏది వీడికి లభిస్తుందో అది అంతకుముందే ఉండి ఉంటుంది కొత్తగా లభించేది ఏమీ ఉండదు జ్ఞానమంత పనికిరాని అదే కానీ ఇంకొకటి ఎందుకంటే కొత్తగా మీకు ఏమీ తీసుకురాలి కొత్తగా ఏమీ రాదు కానీ అజ్ఞాన కల్పితమైన బంధాన్ని నివారించడానికి జ్ఞానం తప్ప మరి ఏది పనికిరాదు ఇప్పుడు తాడు చూసి పాము అనుకున్నవాడికి నాగపంచమీ వ్రతం కానీ ప్రార్థనలు కానీ పురాణాలు కానీ ఏవీ పనికిరావు ఏ యజ్ఞాలు కూడా పనికిరావు ఒక్క పిసరంత జ్ఞానం చాలు ఆ ఒక్క పిసరంత జ్ఞానం కనుక అది పాము కాదు త్రా అని పేసరంత జ్ఞానం వాడికి వచ్చేస్తే వాడు కృతార్థులైపోతాడు అంతే ఇంకేమీ ఆ క్షణంలోనే కృతార్థులైపోతాడు ఆ కృతార్థుడు కూడా ఎలా అవుతాడు అరే ఏమీ లేదురా అక్కడ నేను భ్రమపడ్డాను అది ఆ భ్రమసిద్ధమైనటువంటి తాడు పాము పోతుంది అవుతుంది అసలు పోతుందంటే పోతుందని అంత మనం అక్కడ పోయింది కూడా ఏమీ లేదు నిజానికి ఈ అజ్ఞానం అనేది అది అది దట్ ఈస్ ది క్యాచ్ దట్ ఈస్ ది కీ అజ్ఞానమును గుర్తించి అజ్ఞానాన్ని తీసి జ్ఞానంతో తీసి పారిస్తే అయిపోయింది అంతే ఈ అజ్ఞానమును మూడు రకాలుగా మనం చెప్పచ్చు ఆత్మ అద్వయము అని వీడికి తెలియదు ఈ ఆత్మ వేరు ఆత్మ వేరు ఆత్మ వేరు ఈ ఆత్మ కంటే దేవుడు వేరు అని పెట్టు కూర్చుంటాడు ఈ ఆత్మలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇదో ఒక సిద్ధాంతం ఈ ఆత్మలన్నీ ఉన్నాయి మీ ఆత్మ ఆత్మ ఈ ఉన్నాయి ఈ ఆత్మలన్నిటికీ పెద్ద ఆత్మ ఒకటి అక్కడ ప్రజాపిత అనో ప్రజాపతి ఏదో ఒక ఆత్మ అక్కడ ఈ ఆత్మలన్నింటినీ శాసించి ఆత్మ ఇప్పుడు ఏం చేయాలంటారు అయితే ఆ పెద్ద ఆత్మ ఒక పెద్ద బుద్ధులాగా ఉంటుంది ఈ చిన్న ఆత్మలన్నీ చిన్న చిన్న బుద్ధులాగా ఇంకుంటాయి ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ పెద్ద ఆత్మ దగ్గరికి చేరుకుంటే మోక్షం ఎలా చేరుకోవడం అంటే రెండు వేల పది లోపలో దానికి మళ్ళీ ఒక టార్గెట్ ఎందుకంటే రెండు వేల పదకొండులో ప్రళయం వస్తుంది రెండు వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వస్తుందంటే ఇప్పుడు రెండు వేల పెంచారు దాన్ని రెండు మీరు కనుక మీరు చేస్తున్న పూజలు ఉపాసనలు సిద్ధాంతాలు అన్నీ కట్టి పెట్టేసి ఆ ఒకటి ఉంది దాంట్లో జాయిన్ అయిపోతే ప్రళయం వచ్చి నాటికి మీకు స్టాంప్ పడుకోవాలి అది వాడు ఎలా అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని లీగల్ ఫలానా తారీఖు నాటికి చేస్తాను డబ్బు కట్టేస్తాయని అంటాడు ఇండియాలోనే ఉంటాయి ఇల్లటివన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ షుడ్ బి డివలి వెల్ యూ వన్ టు మేక్ ఇట్ లీగల్ దట్ ఇస్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సొసైటీ కోఆ్ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు కేక్ ఎవ్రీబడి ఫార్వర్డ్ ఇల్లీగల్ ఇల్లీగల్ నాది ఇల్లీగల్ అండి ఒక వెయ్యి రూపాయలు కట్టేస్తే ఆకలి మున్సిపాలిటీ వాళ్ళకి జీతాలకు డబ్బులు తక్కువ అయినప్పుడల్లా ఇల్లీగల్ వాటిని లీగలైజ్ చేసుకుంటూ పోతారు వాళ్ళు కొంత ఫీజు కట్టేసి ఆ డేట్ ఏదో ఇస్తాడు ఆ డేట్ ఇస్తాడు కానీ ప్రస్తుతానికి ఒక డేట్ ఇస్తాడు ఆ డేట్ లోపల డబ్బు కట్టేస్తే స్టాంపు వేసేస్తాడు అయిపోయింది ఇంకా మీరు రోడ్డు మధ్యలో ఉన్నా మిమ్మల్ని ఎవడో ఏం చేయాలి అలాగే ఏదో కాలక్షమం చేసుకుంటూ వస్తున్నారు జనం కాబట్టి ఆ రకంగా రెండు వేల ఆ స్టాంపు పడిపోతే మీరు మోక్షానికి వెళ్ళిపోతారు స్టాంపు పడలేదు అనుకోండి నరకానికి వెళ్ళిపోతారు అనే ఒక సిద్ధాంతాన్ని లోకల్లో ప్రచారం చేస్తూ ఉంటారు ఈ సిద్ధాంతానికి బోలంత బోలంత ఫండ్స్ ఉంటాయి ఆ బోలంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది దాంతో ఆ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేయవచ్చు ఇప్పుడు నాలాంటి పుట్టిగా నబద్ధో నమోక్ష నమసాధక అనే సిద్ధాంతానికి మనకి ఫండ్స్ లేవు ఇంకో నలుగురు పట్టుబడి ఇంకో నలుగురు వస్తే కూర్చోబెట్టడానికి చూడకూడదు థ్యాంక్ గాడ్ ఇంకో నలుగురు రారు ఇక్కడ అలాగే సెల్ఫ్ సాచురేటెడ్గా అలా ఉంటుంది దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ కాబట్టి ఆత్మా అద్వయ అనేది వీడికి తెలియకపోవడం దట్ ఈస్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ అజ్ఞాన సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ అజ్ఞానం ఏమిటంటే ప్రకృతి అనేది యథార్థంగా ఉంటుంది దేహము సత్యము జగత్తు సత్యము ఇది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ అజ్ఞాన ఆత్మకి ప్రకృతితో సంబంధము యథార్థంగా ఉంది ఇది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ అజ్ఞాన అజ్ఞానాన్ని మీరు నివారణ చేయండి ఆత్మగంట భిన్నంగా రెండోది లేదు రెండోది భాషిస్తే దానికి సత్త లేదు సత్త లేని సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది సంబంధం లేదు ఊరు లేదు పేరు లేదు కొడుకు పేరు సోమనంగా ఉన్నట్టుగా ఊరు లేదు పేరు లేదు వాడు అసలు లేనే లేడు వాడు కొడుకేలా అవుతాడు సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది అదే అనమాట కాబట్టి అజ్ఞానకల్పితమైన బంధము బంధమే కాదు జ్ఞానం చేత దొరికిన ముక్తి ముక్తే కాదు అంటే వీడు అప్పటికే ముక్తుడై ఉన్నాడు అని మనకి స్పష్టమైపోతుంది కాబట్టి సంసారీ జీవ సాధక సాధనవాన్ మోక్ష మోక్షస్య సాధనవాన్ తర్వాత ముముక్షు మోచనార్థీ వీడు మోక్షాన్ని కోరుకునేవాడు ముముక్షు అంటే మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నాడు వీడు ముక్త విముక్తబంధ బంధము నుంచి విముక్తుడైపోయినవాడు ఇవి ఏమీ లేవు అన్నిటికీ నా పెట్టేసుకుంటూ పోవడమే ఆయన పదాలకి అర్థాలు ఇచ్చారు అవంతా యథార్థం అనుకున్నారు శ్లోకంలో నా ఉంటుంది ప్రతిదానికి ముందు నా సాధక నా ముక్త నా ముక్షు ఇప్పుడు చూడండి డే అండ్ నైట్ యథార్థంగా ఉన్నాయా డే అండ్ నైట్ యథార్థంగా ఫ్లో ఆఫ్ టైంలో ఉన్నట్టుగా మీకు అనుభవం వస్తుంది తప్ప డే అండ్ నైట్ యథార్థంగా లేవు ఎందుకంటే వట్ యూ బై డే అండ్ నైట్ స్లో ఆఫ్ టైంలో మీకు అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది తర్వాత గుడ్ వెదర్ అండ్ బ్యాడ్ వెదర్ భూమి మీద నిలబడి భూమి తిరగడంతోపాటుగా మీరు కూడా తిరుగుతూ ఉంటే డే అండ్ నైట్ అనే విభాగం ఉన్నట్టుగా మీకు అనుభవం కలుగుతుంది మీరు భూమిని విధిలిపెట్టేసి అంతరిక్షంలోకి వెళ్ళి భూమితో పాటుగా తిరగడం మానేస్తే మీకు డే అండ్ నైట్ విభాగం ఉండదు వాళ్ళు ఉన్నారు చూడండి అక్కడ అంతరిక్షంలో స్కై ల్యాబ్లోనే ఎక్కడో ఉండదు వాళ్ళకి డే నైట్ ఉండదు వాళ్ళకి డే నైట్ ఉండదు ఈవెన్ అంటార్క్టికాకే ఆర్కికాకేకి వెళ్తే కూడా డే నైట్ ఉండదు అక్కడికి వెళ్తే ఆర్టిక్ శక్తులు దాటి వెళ్తే మీరు వాచి చూసుకుని దాని ప్రకారం పడుకోవడం అక్కడ రేడియోలో చెప్తారు ఇవాడికి పడుకోండి అని రేడియోలో చెప్తారు పొడుకుంటారు మళ్ళీ లేవండి లేస్తారు ఎప్పుడు పొగలే ఎప్పుడు సూర్యుడు అలా ఉంటాడు దీన్ని బట్టి దీనికి కూడా వెళ్ళక్కల్లా అక్కడ అక్కడే సరిపడే ఈ న్యూ జెర్సీ వెళ్తూ ఉంటాను నేను రాత్రి తొమ్మిదింటికి ఇక్కడ సాయంకాలం నాలుగు ఉన్నట్టుగా ఉంటుంది రాత్రి తొమ్మిది ఎప్పుడు పడుకున్నావు ఎప్పుడు లేచావు ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి డే నైట్ అనేది అవే అబ్సల్యూట్ ఏం కావు అది ఆ తిరిగినప్పుడు వస్తాయి అలాగే అట్మాస్ఫియర్ గుడ్ అట్మాస్ఫియర్ బ్యాడ్ బ్యాడ్ గుడ్ వెదరు పర్టికులర్ పరిస్థితిని బట్టి అలాగనిపిస్తుంది అట్మాస్ఫియర్లో ఉండే ఫ్లోకి ఏదైతే ఫ్లోకి గుడ్ వెదరు బ్యాడ్ వెదరు అనిపారు ఆ మేఘ సముదాయం ఉంటుంది అది విశాఖపట్నం బయట ఎక్కడో సముద్రంలో ఆరంభం అవుతుంది సముద్రంలో అది బ్యాడ్ వెదరు కాదు గుడ్ వెదరు కాదు అది విశాఖపట్నానికి వస్తున్నాయి విశాఖపట్నానికి బ్యాడ్ వెదరు రాజమండ్రికి గుడ్ వెదరే విశాఖపట్నానికి వెదిబట్టే రాజమండ్రికి వస్తుంది విశాఖపట్నానికి గుడ్ వెదరు రాజమండ్రికి బ్యాడ్ వెదరు అలా ఉంటుంది లో ఫ్లోతపిక్ ఏం లేదు అలాగే ప్లెషర్ అండ్ పెయిన్ సుఖదుఖములు యొక్క దీనికి సంసారము అని పేరు సంసారము అనేది బంధం కదా సంసార బంధం ఈ సంసార బంధం ఏమిటి నిజంగా ఏం లేదు సుఖదుఖముల ప్రవాహానికే సంసార బంధము అని పేరు ఎలా అయితే గుడ్ వెదర్ బ్యాడ్ వెదర్ అన్నవి అట్మాస్ఫియర్లో ప్రవాహ రూపంగా ఉంటాయో డే అండ్ నైట్ అన్నవి కాలంలో ప్రవాహ రూపంగా ఉంటాయో సుఖదుఖములు అనేవి మనస్సులో ప్రవాహ రూపంగా ఉంటాయి అవి యథార్థములు కావు అవి నువ్వు కావు అవి నీవి కావు సో బద్ధుడను నేను అనే సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సుఖదుఖముల ప్రవాహంతో ఐడెంటిఫై అవడం వల్ల వచ్చింది తాదార్థ్యం వల్ల వీడికి నేను బద్ధుడను అనే అజ్ఞానం అనే సమస్య నిర్మాణం అనేది కాబట్టి దానికి పరిష్కారం ఏమిటి అజ్ఞానకల్పితమైన తాదాత్న్ని జ్ఞానం చేత నివారణ చేయడమే దానికి పరిష్కారం ఇంకా వేరే పరిష్కారం ఏమి ఉండదు దీనికి సొంత చన్యానంలో దృష్టాంతం చెప్పేవారు ఒకటికి కడుపులో ఎప్పుడూ మంటే ఏ తిన్నా సో డాక్టర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏమో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి పంపించాడు వాళ్ళు ఎండాస్కోపీలు చేసి ఈ కడుపు అంతా బాగానే ఉంది ఏ సమస్య లేదండి ఇప్పుడు నీకే సమస్య కడుపులో మంట తిండి అరగట్లేదంటే కడుపులో ఏ సమస్య లేదని చెప్పాడు అక్కడి నుంచి మరో తోటికి వెళ్ళాడు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు ఈ వీడేదో హార్ట్కి సంబంధించిందని కార్డియాలజీ అందరినీ తిరిగేశాడు ఎక్కడా వీడి సమస్యకి పరిష్కారం కాలేదు ఆఖరితో ఒక డెంటిస్ట్ చెప్పాడు ఈ సమస్య కడుపుది కాదయా ఇది డెంటల్ ప్రాబ్లం ఇది అని చెప్పాడు నీకు ఎలా ఈ డెంటల్ని చూస్తే నాకు తెలిసింది మరి అది గురించి అనుభవం ఉంటుంది ఊరి పొద్దున్న నా డెంటల్ ఆఫీస్కి రాని అక్కడ జాగ్రత్తగా ఎక్స్రేలు అవి తీసి ఒక పన్ను తీసేవతల మనసు ఓ కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంటికి పోకుండా ఆ పన్ను ఆ యాంటీబయాటిక్స్ మూడు రోజులు అయ్యేప్పటికీ కడుపు సమస్య అంతా పరిష్కారం వీడికి ఈ కడుపులో రిఫ్లెక్ట్ అవుతుంది సమస్య పంటిలో ఉంది సమస్య కడుపులో లేదు వీడి కడుపుకి ఎంత వైద్యం చేసినా అదేమీ సెటిల్ కాదు వీడికి పదేళ్ల నుంచి పడుతున్నాడు పాటలు పదేళ్ల నుంచి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన వా వెంటే పోయింది వేదాంతి డెంటిస్టులు అటువంటి మీరేమో లోకంలో ఎన్నున్నాయో అన్నీ తిరుగుతారు మీరంటే మనమే మనం అన్నీ తిరుగుతాం లోకంలో ఎన్ని రకాల సొల్యూషన్స్ ఆఫర్ చేస్తే వాటి చుట్టూ తిరుగుతాం మనం తిరుగుతారు జనాలు వాళ్ళకి అర్థం కాదు నువ్వు బంధం కల్పిత బంధం నీ మనస్సుని సెటరైట్ చేసుకో అని అర్థం కాదు అలాంటి ఉపాయం వాడి బుద్ధికి ఎక్కదు కూడా అది ఆకర్షణీయంగా ఉన్నాడు ఇది ఎలా అంటే పల్లెటూరు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టరు మీకు ఏమీ సమస్య లేదు నేను కొద్దిగా అరకు ఇస్తాను ఈ అరకు తాగేసి వెళ్ళిపోను అంటే నాకు సూది మంది ఏమి తీయని అడుగుతారు అదిగో వాడికి ఇచ్చావు సూది మందు వాడు డబ్బు ఉన్నాడు కాబట్టి వాడికి సూది మంది ఇచ్చావు నేనేమో అమాయకున్నాను కాబట్టి నాకేమో టాబ్లెట్ ఇస్తున్నావు డబ్బు కాదమ్మా అదేమీ అసలు డబ్బు సంబంధం కాదు సూర్యుద్దు అదేవి పెద్ద ఫ్రిగిలే చేయం వాడికి రోగం వాడికి నీకు ఏ రోగం లేదు ట్యాబ్లెట్ వేసుకు వెళ్ళంటే అదిగో నేను తక్కువ కులం దాన్ని మీరు అలా చేస్తున్నాడనో నా దగ్గర డబ్బు ఏదో పెట్టి ఈ డాక్టరు వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళందరినీ పోగేసుకొచ్చి డౌన్ డౌన్ కొట్టినా మీరు ఆశ ఈ ప్రపంచం అలాంటి వీడు ప్రపంచంలో ఎన్నున్నాయో అన్ని చక్కెరలు కొడతాడు తప్ప వేదాంతి దగ్గరికి వెళ్ళడం ఒకవేళ వీడి ప్రారంభం బాగున్న వేదాంతి ఎవరికైనా వెళ్ళినా అది వాడి మనస్సుకే కదా మళ్ళీ వాడి చక్కెరను కొడుతూనే ఉంటాడు ఎందుకంటే ఆ ప్రారంభం అలా ఉంటుంది మనుషులు కాబట్టి మీ ఈ సుఖదుఖముల ప్రవాహానికి మనస్సులో ఉన్న ప్రవాహం అది కల్పిత ప్రవాహం యథార్థం కూడా కాదు కనబడిదే కానీ ఉన్నది కాదు దాంతో నువ్వు ఐడెంటిఫై అవ్వడం చేత ఉన్నది నువ్వు ఉన్నది ఆత్మ ఈ ఉన్నది లేని దానితోటి కనబడుతూ లేని దానితోటి ఐడెంటిఫై అవ్వడం వల్ల ఆ లేనిది ఉన్నట్టుగా భాషిస్తుంది అందుచేత అది ఉన్నది కాదది ఉన్నట్టుగా భాషిస్తుంది ఉన్నది కాదు కాబట్టి ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నారో అప్పుడే ఆ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఆ క్షణమే వాడిని నేను ముక్తుండని తెలుసుకుంటాను అంటే దీని రహస్యం ఎలాగంటే నేను చెప్తాను మీరు మీరు గమనించండి ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు హీ కమ్స్ టు నో దట్ హీ నెవర్ లాస్ట్ ఇట్ అది రహస్యం ఆ తత్వంలో రహస్యం ఏంటంటే తెలిసినప్పుడు ఐ నెవర్ లాస్ట్ ఇట్ అని తెలుసుకుంటాడు అని వాడికి తెలిసిపోతుంది అది ఐ లాస్ట్ ఇట్ అండ్ ఐ రీగెయిన్ ఇట్ అనే ఫీలింగ్ ఉండదు ఎందుకంటే టైమ్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు టైంలో ఉంటాయి ఈ ప్రాసెస్లన్నీ టైమ్లెస్ రియాలిటీలో లా లూజింగు లేదు గెయినింగు లేదు కాబట్టి నబద్ధో నచ సాధక బద్ధుడు లేడు ముక్తుడు లేడు దీనికి ఒక కథ ఉంది ఆ కథ చెప్పకుండా ఆ టాపిక్ పూర్తవు మీకు తెలుసు కథ వీడి చాక వాడి గాడిదా కథ ఈ చా ఈ గాడిని మీద బట్టలు వేసుకుని చెరువుకి తీసుకెళ్తాం ఆ తాడు వేసుకెళ్ళి ఆ గాడిని ఆ చెట్టు కట్టేస్తుంది ఆ చెట్టు చుట్టూ ఉండే గిడ్డి మేస్తూ ఉంటుంది ఆ తాడు చుట్టు పొడిగాటి తాడు మళ్ళీ సాయంకాలం ఆ మోటర్లు దాని బుదాన్ని వేసేసి దాని అడుగు మీద వేసేసి కట్టేసి ఆ తాడు ఉప్పేసి తీసుకు వస్తుంది రోజు కూడా తాడు పట్టుకెళ్ళ మర్చిపోయాడు తాడు పట్టుకెళ్ళ మర్చిపోతే దాన్ని కట్టకపోతే అది డ్రిఫ్ట్ అయిపోతుంది ఇటువంటి డ్రిఫ్ట్ అయిపోతుంది అయిపోతే సాయంకాలం గాడిదని వెతుక్కుంటారా ఈ బట్టలు ఎక్కడ పెట్టి బట్టలు దబ్బేస్తారు ఎవరో ఎవరో అపహరిస్తారు అటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి వీడు ఏం చేయాలి ఆ గాడిదని కట్టాల తాడలేదు ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఈ బట్టలు వేసుకుని ఊళ్ళోకి వెళ్దాం ఈ బట్టలు ఎక్కడ వదిలిపెట్టి ఊళ్ళోకి వెళ్తే ఎవరైనా అపహరించేస్తే అన్ని సమస్యలే అప్పుడు అటు పండితుడు వెళ్తూ ఆయన చెప్తాడు నువ్వు పని చేయి నువ్వు ఇప్పుడు తాడుకోసం ఏం ప్రయత్నం చేయట్లేదు కట్టేసినట్టుగా యాక్ట్అవుట్ చేయనుంటాడు అంటే అప్పుడు ఒక తాడు తీసి ఆ తాడు ఇలా విడదీసి దీన్ని మేళలో కట్టి రెండో వైపు చెట్టుకు కట్టి అంతా యాక్టింగే అక్కడ ఏమీ తాడు లేదు కట్టడం లేదు యాక్టింగ్ చేసేస్తారు చేసేసి బట్టలు కొట్టుకుంటారు ఆ గాడిగా అక్కడే తిరుగుతూ ఉండి ఎక్కడికి వెళ్ళదు సాయంకాలం అవుతుంది ఈ బట్టలు అన్నీ దాన్ని బుధాన్ని వేసి కడతారు తాడులేదు ఏం లేదు దీన్ని బుధాన్ని వేసి బట్టలు అన్నీ మూత వేసేస్తారు దాన్ని నడిపిద్దామంటే నడవదు ఇంటికి నడవదు అక్కడే ఉంటుంది ఆ చెట్టు దగ్గరే ఉంటున్నప్పుడు ఇంటికి నడవదు ఎంత కొట్టినా నడవదు అప్పుడు మళ్ళీ ఇదే పండితులు పై ఊరు వెళ్ళి వాపసు వస్తూ ఉంటాడు ఏం వడేలు సంవత్సరం వడేలు అంటారు ఏం వడేలు సవస్థ ఈ గాడిదే ఎక్కడికి వెళ్ళదు మీరు చెప్పింది చాలా పనిచేసింది కానీ ఇంటికి వెళ్ళబడ్డే వెళ్ళట్లేదండి ఇది అంటే తాడు ఉప్పేవా అంటే తాడు ఉప్పడానికి మేము కట్టలేదు కదా కట్టేవు కదా నువ్వు దాని దృష్టిలో తాడు నువ్వు కట్టబట్టాయి కదా అది అక్కడ పడుంది నువ్వు తాడుప్పకుండగా నువ్వు తోలితే అది ఏమనుకుంటుంది నువ్వు మూర్ఖుడు అనుకుంటుంది తాడుప్పకుండా తోల్తాడేట్లేదు నేను ఎలా వెళ్తానని అది అనుకుంటుంది కాబట్టి ఉప్పు అయ్యా తొందరగారు తాడుప్పడం ఉప్పు కట్టినట్టుగానే ఉప్పు నుండి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ముడుప్పి అలా మడత వేసుకుంటూ వచ్చి మళ్ళీ దాన్ని వెళ్ళొచ్చని చూపి ఆ తాడు బుధాన్ని వేసుకుని ఎప్పుడు తోలు తోళ్ళక్కర్లా వేడు ఒప్పడం గుర్తు ముందుకు తగటకా నడిచింది గాడిగా మనం అటువంటి వాళ్ళు అజ్ఞానిని దేంతో పోలుస్తారు గాడితో పోలుస్తారు అసలు చెప్తున్నారు అజ్ఞానానికి పోలిపోయి గాడిద అందుకోసం గాడిదన్నాను గుర్రం అనకపోవడానికి కారణం అదే కథలో గుర్రం అన్నా అదే కథ వర్తిస్తుంది కానీ గాడిదైన అభి అన్నంలో అభిప్రాయం ఏమిటంటే అజ్ఞానం పోలుస్తారు కాబట్టి అలా చెప్పారు కాబట్టి నా బద్ధ నచ్చే సాధక ఇలాంటి రకం ఇంకో హోతి చెప్పేవారు పూజ స్వామిజీ నాకు గుర్తురాడు ఆయన చాలా డ్రామాటిక్గా చెప్తారు కాబట్టి యథార్థంగా బద్ధుడు అనేవాడు సాధకుడు అనేవాడు లేడు ఇక్కడ చిత్రం ఏంటంటే బంధమోక్షాలు లేవు అనడానికి సంవాదంలో కపిల భగవానుడు దేవహూతికి ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఓ మాట అంటాడు నువ్వు పుణ్యకర్మ చేస్తే కర్తృత్వం ఉన్నంత వరకు పుణ్యకర్మ చేస్తే స్వర్గం పాపకర్మ చేస్తే నరకం వస్తుంది నీకు స్వర్గం ఎక్కడుంది ఆ పైన ఎక్కడ ఉంది నరకం ఎక్కడుంది పాతాళంలో ఉంది అంటే ఎలా ఉంటుందంటే భూమికి ఒక హోల్ ఉంటుంది ఎక్కడ ఆ హోల్ ఊళ్ళో ఉండదు ఊరికి బయట అడవిలో ఎక్కడో ఉంటుంది హోల్ ఆ హోల్ పట్టుకుని దాంట్లో జంప్ చేస్తే పాతాళంలో కలిపించు అని అలాగా అలాగే రాసి పెడతారండి చాలా చిత్రంగా ఉంటుంది ఆయన ఈ స్వర్గాన్ని నరకాన్ని గురించి చెప్పి ఓ మాట అన్నాడు అత్రైవ నరక స్వర్గ ఇది మాతః ప్రత్యక్షతే హే మాతహ అంటే నీకు స్వర్గానికి నరకానికి పురాణాల్లో ఉండే ఒక అభిప్రాయం చెప్పాను కొంతమంది మహాత్ముగా ఏమని చెప్తారంటే ఇక్కడే ఉంది స్వర్గము ఇక్కడే ఉంది నరకము అజ్ఞానంతో తప్పుడు అభిప్రాయాలతోటి నిండి ఉన్న మనస్సే నరకము on the clarity of thinking freedom from false notions ochi thinking clear ga unnatonte manas edaithe pavitramaina suddhamaina manas edaithe untundo adhe swarga kabate swargamu narakamu physical places ani you may not accept like that this up to you atraiwa naraka swargaha iti matas pratyakshate అంటే ఓ రకంగా మీరు అనుకుంటున్న స్వర్గం లేనే స్వర్గం స్వర్గము కాదు నరకం నరకము కాదు అది మనస్సులోనే ఉంది అంటే ఏమేమి చెప్పినట్టయింది నా నిరోధో నచోత్పత్తి అని చెప్పినట్టయింది కాబట్టి నా బద్ధో నచ సాధక ఇక్కడ సాధకుడ ఎవరు జ్ఞానాన్ని అపేక్షించేవాడు సాధకుడు జ్ఞానాన్ని కోరుతున్నాడు వీడేం కర్మ చేసుకోవాలని లేకపోతే ఉపాసనలు చేయాలని కోరటం జ్ఞానం కావాలని కోరుతున్నాడు ఇప్పుడు అంటే అర్థమేమిటి అహం జిజ్ఞాసు అని జిజ్ఞాసా అని ఒకటి వేస్తారం ఈ జిజ్ఞాసు జిజ్ఞాసుత్వము అంటే నేను జిజ్ఞాసును అనేది ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అంటే అట్ ఏ పాయింట్ అది నెత్తిమీద మనం వేసుకోవడం అవసరము బట్ దట్ ఈస్ నాట్ అప్సల్యూట్ చిత్రం ఏంటంటే నేను దేహము వీడు అనుకుంటాడు కాబట్టి నువ్వు దేహం కాదు అని చెప్పాడు వీడు నేను బ్రహ్మచారిణి అనుకుంటాడు నువ్వు బ్రహ్మచారి అని అనుకుంటున్నావు బాగానే ఉంది ఇప్పుడు నువ్వు గృహస్థు అనుకో అని ఒక వ్యవస్థ చేస్తావు ఎందుకంటే ఈ స్త్రీ పురుష సంబంధాన్ని వ్యవస్థితంగా అట్టికట్టడం అవసరం సమాజ రచనలో భాగంగా అందుకోసం వీడి మీద గృహస్థ గృహస్థ అని ఒక అధ్యారోపణ చేస్తాడు ఆ అభిప్రాయం ఏంటంటే నువ్వు భోగాలు ఎన్ని అనుభవించాలనుకున్నా ఈ వ్యక్తితో కలిసే అనుభవించు అలాగుంటే మంత్రాలు కూడా అలాగే ఉంటాయి జన్మేచ అర్థేచ కామెచ నాతిచరామి నాతిచరస్వ అంటూ అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు పుణ్యం చేసుకోవాలనుకుంటే వీవిడితో కలిసి పాపం చేసుకోవాలి డబ్బు సంపాదించాలనుకుంటే వీడితో కలిసి భోగాలు అనుభవించాలంటే వీడితో కలిసి వ్యవస్థితంగా ఉండడం కోసం గృహస్థ అని వీడిని మీద ఒక అధ్యారోపణిస్తారు అది అధ్యారోపమే అంటే కానీ పర్మనెంట్గా ఇంకా గృహస్థగానే ఉండిపోమని శాంక్షన్ ఏమీ కాదు అదేదో ఒక ఇంకా కదలపడానికి వీళ్ళు లేని ఒక ఫైనల్ ట్రూత్ ఏమీ కాదు అలా చెప్తారు ఈ పౌరాణికులు అలా చెప్పి పెడతారు ఈ పౌరాణికలు ఉన్నారే వీళ్ళు చేసి అంత కల్లోలం ఇదే కానిపో సో గృహస్థ అన్నది ఒక అధ్యాయపం ఏడు గృహస్థా అండి మామూలుగా మనుషులు డెబ్బై కేజీలు మనిషి అలాగే ఉంటాడు అంతకుముందు బ్రహ్మచారి ఈ క్షణంలో వస్తే ఏమైంది ఏమీ కాలేదు దేహము మార్పు లేదు మనస్సు మార్పు లేదు అదే దేహం అదే మనస్సు ఆత్మ ఎప్పుడు మారడు ఏమిటి గృహస్థ అధ్యారోపం ఉపయోగపడే అధ్యారోపం వీళ్ళు బ్యాడ్జీలు పెట్టుకుంటారు కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక అధ్యయారూపానికి అది ఉపయోగపడుతుంది ఆ బ్యాడ్జీ అది వాళ్ళ డ్యూటీ చేసేందుకు ఆ బ్యాడ్జీ ఉపయోగపడుతుంది అలాగే గృహస్థ అలాగే వానప్రస్థ అలాగే సన్యాసి సన్యాస అన్నది అదేదో ఒక కఠోరమైనటువంటి కథ ఆత్మ ఎంత సత్యమో బ్రహ్మ ఎంత సత్యమో అంతకంటే ఎక్కువ సత్యం సన్యాసం అది కరెక్ట్ కాదు అలాగా లోకంలో అలా కూడా తీసుకుంటారు ప్రత్యేక ట్లైక్ దాట్ గృహస్థులు అలా తీసుకుంటారు ఎందుకంటే గృహస్థులు అలా తీసుకోవటంలో అభిప్రాయం ఏమిటంటే మనం కామక్రోధాలని విడిచిపెట్టక్కర్లేదు సుఖ దుఃఖాల్ని రాగద్వేషాలని మనమేం విడిచిపెట్టర్లేదు సన్యాసులే విడిచిపెట్టాలి అని వీళ్ళు కన్వీనియంట్గా ఉండడం కోసం వాళ్ళు అలా తీసుకుంటారు అదంతా మూట కట్టి వాడిని ఎత్తిమి పారేసి వాడిని వాడికి పాద పూజ చేసుకుని కలక్షేపం చేస్తారు నిజంగా వినోబాబయ్య గారు దీని మీద పెద్ద దండయాత్ర చేశారా ఆయన ఏమన్నా ఇప్పుడు గీత ఏమని చెప్తుందంటే నువ్వు ఎస్కేపోవడానికి ప్రయత్నం చేయడం చెప్పిన గీత కామనలు మేము గృహస్థలం మాకు ఉంటాయి సన్యాసులకు ఉండవు అదే కదా లోకదృష్టి అదే కదా తర్వాత కర్తృత్వం మేము గృహస్థులం మా కర్తృత్వం ఉంటుంది సన్యాసులకు ఉండదు అని ప్రతీదీ సన్యాసి వ్యక్తి మీద పాలేసి వీడు అన్ని అట్టి పెట్టుకుని మేము ఇలాగ ఇక్కడే ఉంటాము ఇలాంటి వేషాలు మీరు వేయద్దు ఈ పాఠం గృహస్థులకే కాబట్టి అకామంగా ఎవరు ఉండాలి గృహస్థు ఉండాలి రజహాత యథా కామాన్ సర్వాన్ పార్థం అనోగత సకల కామనా త్యాగం ఎవడు చేయాలి సన్యాసి కాదు గృహస్థుకి ఇప్పుడు ఆ పాఠం గృహస్థుడి అయితే గృహస్థులు ఏం చేస్తారు కన్వీనియంట్గా అన్ని సంగములను పరిత్యాగం చేసిన వాడు సన్యాసి అని ఒక ప్రతిష్టపడి చేస్తారు శంకరాచార్యులు విగ్రహం ప్రతిష్ట చేస్తారు శంకరమఠం అంటారు ఏం చేస్తారు శంకరాచార్యులు విగ్రహం ఒకటి ప్రతిష్ఠ చేస్తారు ఎవడో వచ్చిరాలు పండుగో అష్టోత్తర శతనామం ఒకటి రాసిపెట్టారు అంత అసందర్భమైన అష్టోత్తర శతనామం నేను ఇంకెక్కడా చూడలేదు ఈ కథలు ఏవో కదా ఈ కథలు నీ పోగేసి అష్టోత్తర శతనామం రాసిపెట్టాడు రోజు అభిషేకం చేసి ఆ శతనామ పూజ చేసి వసూలు చేసుకుంటూ కూర్చుంటారు అక్కడ ఓ భాష్యం ఓ పాఠం ఏమీ ఉండదు కాశీపంచడం అనే పుస్తకం ఒకటి ఉందని కూడా వర్గించి పుస్తకం అంటే నా పుస్తకం అంటే శంకరాచార్యులు కాశీపంచడం ఒకటి రాశారు అనే సంగతి కూడా వర్గించారు ఒకవేళ తెలిసినా పట్టించుకోరు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని వెరీ ఫిక్కు ఈ గృహస్థులు ఆ సన్యాసి నెత్తిని పెట్టేసి వాళ్ళేమో కామక్రోధాలు రాగదోషాలు అన్నీ వాళ్ళు పెట్టుకుంటాం ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ గృహస్థ అనేది ఏమీ పెర్మనెంట్ ఏమీ కాదు సన్యాస అని వాడినెత్తినే ఇవన్నీ ఉన్నాయని ఏమీ లేదు ఏదో భిక్ష చేయడం వరకు బానే కానీ ఎవరికి వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఒక గృహస్థి ఇంకో గృహస్థు గీతా పాఠం కాబట్టి ఇప్పుడు వీడు గృహస్థుగా ఉండి నేను వాళ్ళ నేను గృహస్థున్న నేను కర్తను నేను భోక్తను అనుకుంటుంటే వారికి కొంత వివేకం కలగడం కోసం నువ్వు జిజ్ఞాసు అన్నారు ఓం జిజ్ఞాసు అన్నారు అంతేగాని జిజ్ఞాసు అన్నది అల్టిమేట్ విపూతేం కాదు తాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న చోట ఆ జిజ్ఞాసువాన్ని కల్పించి చెప్పారు అది ఆ సందర్భంలో అవసరం కనుక జిజ్ఞాసు కల్పించారు అదేమీ అల్టిమేట్ కాదు అల్టిమేట్ ఏమిటో తెలుసిన ఆత్మా జ్ఞానస్వరూప పంచదార నేను తీయగా ఉండాలి అనుకుంటే అంత ఎంత అధ్వానంగా ఉందో ఆ జ్ఞానస్వరూపమైన ఆత్మ నేను జిజ్ఞాసుని అనుకుంటే అంత అధ్వానంగా ఉండదు పంచదార నేను తీయగా ఉండాలనుకోవడం ఏమిటండి అది అదే తీపి అలాగే ఆత్మ జ్ఞానస్వరూపం నాకు జ్ఞానం కావాలి అని కోరికేమిటి అసలు కాబట్టి తాత్కాలికంగా జిజ్ఞాసత్వము అనే అధ్యారోపణ చేశారు అది ఫైనల్ అని మీరు అనుకోవద్దు కాబట్టి నేను ముక్తుడను అని ఎవడు ఎవడు తెలుసుకుంటాడో వాడు ముక్తుడు నేను ఇంకా తర్వాత దీంట్లో వాచాముక్త అని ఒకటి ఉంది వచాముక్త ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమన్నాడు అంటే నేను ముక్తుడను మిగిలిన వాళ్ళందరూ బద్ధులు అన్నాడు ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి నముక్తో న అంటే ఇప్పుడు ఆయన చెప్పింది రైటే తప్ప తప్పు కాబట్టి నేను ముక్తుడను మిగతా వాళ్ళందరూ బద్ధులు అని ఎవడైతే అంటాడో వాడు వాచాముక్తహా అని పేరు వాడు అడ్డుకో లేదు ముక్తుండే వాడు క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి ముక్తుడంతే వాస్తవంగా వాడు ముక్తుడు కాదు సో నిజానికి ఎవడైతే అదర్స్ బొద్ధులని తాను ముక్తుడని అనుకుంటాడో వాడి దృష్టిలో బద్ధ ఈజ్ ట్రూ ముక్తహ ఈజ్ ట్రూ అండ్ దేర్ ఫార్ అజ్ఞాని బికాస్ ద ట్రూత్ ఈజ్ న బద్ధో నోక్త అది దాని సమాచారం అలా ఉంటుంది ఉత్పత్తి ప్రళయోహో అభావాత్ భాష్యకారులు ఏమంటున్నారు ఉత్పత్తి ప్రళయోహో అభావాత్టరు అంటే ఉత్పత్తి ప్రళయాలు లేవు కాబట్టి ఏమీ మొహమాటం ఏమి లేదండి ఉత్పత్తి ప్రళయాలు లేవంటే ఇవి అవే ఆ పురాణంలో ఇలా చెప్పారు ఈ పురాణంలో అలా చెప్పారంటే ఆ సందర్భం వేరే అవి ఉన్నాయని చెప్పడం కోసం చెప్పలేదు ఈ ఇవి ఉన్నాయి ఇవే సత్యం అని దాంట్లో నువ్వు కూరుకుపోకుండా ఉండడం కోసం చెప్పాను బద్ధాదయ నీ అవును ఉత్పత్తి లేదు ప్రళయం లేకపోతే సుఖ దుఃఖాలు లేవు పుణ్యపాపాలు లేవు ధర్మాధర్మాలు లేవు అవి ఉండవు వాస్తవంగా ఉండవు అంటే అప్పుడు ఏమవుతుంది బంధమోక్షాలు లేకుండా అయిపోతుంది అదే పరమార్థం ఉచేష పరమార్థత అని ఆయన అంటున్నారు కదా ఆచార్యులు ఇదియే పరమసత్యము అయితే దీని మీద ఒక శంక ఉత్పత్తి ప్రళయో అభావ్యతే ఎవరి ఉత్పత్తి ప్రళయాలు లేవని ఎలా చెప్తారు మీరు మళ్ళీ కథ ఇంత కథ చెప్పి చెప్పి చెప్పి శ్లోకం ఓ లెవెల్కి తీసుకొచ్చి మళ్ళీ మొదటికి వచ్చాం పూర్వపక్షంలోకి వచ్చాం ఉత్పత్తి ప్రళయాలు లేవని అలా చెప్తారు ఎందుకంటే అదిగో జగత్తుంది దీనికి ఉత్పత్తి ఉంది దీనికి ప్రళయం ఉందని ఎన్ని పుస్తకాల్లో చెప్పారు ఎన్ని మతాల్లో చెప్పారు మీరు వచ్చే ఉత్పత్తి ప్రళయాలు లేవని అలా అంటే ఇది ఎలా ఉంటుందంటే టైమ్ ఈజ్ అబ్సల్యూట్ అని చెప్పాడు న్యూటన్ న్యూటన్ టైమ్ అప్సల్యూట్ అంటే ఐన్ స్టైన్ చెప్పాడు టైం అప్సల్యూట్ కాదు టైం రిలేటివ్ అని చెప్పాడో ఆయన చెప్పే వరకు అందరూ ఏమనుకున్నారో టైం అవసరం అనుకున్నారు అదేదో కఠోర సత్యం అని అనుకున్నారు కానీ అది ఏమీ కానీ అలాగే ప్రతి భూమి బల్లపొరుపుగా ఉంటుందని అనుకునేవారు ప్రపంచం అంతా అలాగే అనుకునేవారు వెస్టర్న్ హెమిస్ఫియర్లో బల్లపొరుపుగా ఉండము అనుకునేవారు ఆ తర్వాత ఎవరో వచ్చేది బలపొరుపుగా లేదని చెప్తే అందరూ మార్చుకున్నారా అంతే ప్రతిదీ అలాగే ఉంటుంది సత్యం అదే విధంగా ఉంటుంది సరే ఉత్పత్తి ప్రళయములు రెండూ లేవు అని మీరు ఎలా చెప్పగలరు అని ప్రశ్న వేయటంలో న్యాయం ఉంది ఎందుకంటే అంత గంభీరంగా చెప్పేసుకుంటే సామాన్యుడికి మతిపోతుంది ఎటువంటి ఇలా ఉంది ఇలా చెప్తున్నారు ఏమిటంటే ప్రశ్న వేశారు దానికి సమాధానం చెప్తున్నా ఉన్నారు ద్వైత్యా సత్వా ద్వైతము లేదు కాబట్టి ఉత్పత్తి అంటే పుట్టుక పుట్టుక అంటే ద్వైతం ఉండాలి కారణము కార్యము అదో ద్వైతం ఒకదాని నుంచి అనేకం పుట్టాయి మరో ద్వైతం ఈ పుట్టిన వాటిని నేను చూస్తూ ఉన్నాను ఇంకో ద్వైతం వీటినన్నింటినీ ఎవడో సృష్టించాడు వీటికంటే భిన్నంగా ఉండి సృష్టించాడు ఇంకో ద్వైతం అంతటా ద్వైతమే ద్వైతము మిథ్యా అని చెప్పాను కదా ద్వైతము లేదు అని చెప్పాను కదా ద్వైతము లేదు అన్నది సత్యమైతే మరి ఉత్పత్తి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తాయి బంగారమే ఉంది బంగారం తప్ప రెండోది లేదు అని చెప్పాక మళ్ళీ ఆభరణాలు ఉత్పత్తి ప్రళయము ఇవన్నీ ఉంటాయా మరి ఉండవు రైతము లేదు అని చెప్పడం అయింది కనుక ఉత్పత్తి ప్రళయములు లేవు అని స్పష్టంగా మనకి తెలుస్తూనే ఉంటుంది తప్పిస్తే అజ్ఞానం చేతి కనపడతాయి అది కూడా వాస్తవంగా లేవు అంటే చూడండి ఎక్కడైతే భేద దృష్టి ఉంటుందో అక్కడ భయం నిర్మాణం ఈ భయంంచి ఒక ఉత్పత్తి అని ప్రళయమని వీటికి ఆధారంగా ఒక యాంత్రోపో మార్ఫిక్ గాడ్ అని ఇవన్నీ కూడా మనిషి యొక్క మస్తిష్కం నుంచి ఇవన్నీ పుట్టుకొస్తుంది మనస్సు అలాగే సృష్టిస్తుంది మనిషి మనస్సు సృష్టిస్తుంది ఓ మహాత్ముడు అన్నాడు అంటే మరి అన్నది చెప్తున్నా మరి మీరు ఓపెన్ మైండ్ తోటి వినండి డోంట్ బి రిస్టై వాటా బికాస్ దిస్ ఇస్ ది అకేషన్ ఐఎమ్ సే Thought is the most powerful thing, because it is the thought that created religion. Thought creates religion, human thought, but religion creates religion. Religion is one of the things that we have to understand. Religion is one of the things that we have to understand. ఇంకా థియాలజీస్ అన్నీ కూడా అలా భూకంపం వస్తే భవనాలన్నీ కూలిపోయినట్టుగా కూలిపోతాయి ఎందుకంటే థియాలజీ బతుకే ఉత్పత్తి ప్రళయాల మీద ఆధారపడి ఉంటుంది థియాలజీ అంటేనే ఉత్పత్తి ప్రళయం బుక్ ఆఫ్ జెనెసిస్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫస్ట్ అదే బుక్ ఆఫ్ జెనెసిస్ మీకు పురాణం విప్పితే విష్ణువు యొక్క నావిలో పద్మం పుట్టింది అని ఉత్పత్తి ప్రారంభం మీరు ఉత్పత్తి ప్రళయాలు లేవనేస్తే ఈ మొత్తం థియాలజీలన్నీ కూడా పేకమేదలు కూలిపోయినట్టు కూలిపోతాయి బట్ దెన్ అల్టిమేట్గా దట్ ఈస్ ది ట్రూత్ పరిత్యష పరమార్థత అధ్యతని కల్పించటానికి స్వాతంత్ర్యం ఇచ్చి పరమార్థాన్ని చెప్తున్నారు శోభిషే శోభిశంకిత కల్పయేది శోభిశంకిత నువ్వు సందర్భాన్ని బట్టి కల్పించు కానీ ఒకప్పుడు కల్పించాల్సి వస్తుంది చిన్నపిల్లకి తల్లిపోయింది తండ్రి తల్లి ఎక్కడికి పోయిందంటే చంద నక్షత్రాలు చూపించి నక్షత్రలోకానికి వెళ్ళింది అని చెప్పి ఆ నక్షత్రాలను చూసి తల్లి అక్కడ ఉంది అని అనుకుని ఆ పిల్లలు ఏడవడం మానిసే అట్లీస్ట్ డిగ్రీగా లేకపోయినా అక్కడ ఉంది రేపు వస్తుంది వాస్తవంలో తల్లి అనే రూపం లేదు నక్షత్రలోకంలో ఉండేది ఎక్కడా లేదు రేపు రావడం అనేది లేదు రేపు లేదు ఏమీ లేవు అంత కల్పన కానీ ఆ కల్పనంతా చేస్తాడు ఎందుకు చేస్తాడంటే ఆ సందర్భానికి అవసరం కాబట్టి చేస్తాడు అది యథార్థం అని చేయడం ఎప్పుడైతే మీరు దేవుడు భిన్నంగా ఉన్నాడు జగత్తు భిన్నంగా ఉన్నది జగత్తులో సకల ప్రాణులు నాకంటే భిన్నంగా ఉన్నారు అని ఎప్పుడైతే మీరు అంటారో మీకు భయం నిర్మాణం అవుతుంది భయం ఇన్సెక్యూరిటీ భయం అంటే పామును చూసి భయపడ్డాడు తేను చూసి భయపడ్డాడు అలా కాదు ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే చాలా సూక్ష్మంగా మీరు ఆలోచించాల్సి ఉంటుంది టైం అయింది అప్పుడే ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో అగ్రెషన్ అండ్ వైలెన్స్ ఉంటాయి మేము చాలా శాంతి కాముకలు మాలో అగ్రెషన్ ఏం లేదని మీరు అనొచ్చు మీరు మీరు అనుకుంటున్నంత శాంతి కాదు ఏదో కొంత సైకలాజికల్ అగ్రెషన్ మీలో ఉండుంటుంది తర్వాత సైకలాజికల్ వైలెన్స్ వెర్బల్ వైలెన్స్ మనలో ఉంటుంది ఈ వైలెన్స్ ఈ అగ్రషణం మనలో ఎక్కడి నుంచి వచ్చి చదువుకున్నాం కాబట్టి అవి కొంత కప్పు పడి ఉంటాయి కొంత మూర్ఖంగా చేస్తాడు ఈ వైలెన్స్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇది అవుట్ ఆఫ్ ఫీర్ వస్తుంది ఆ ఫీర్ ఎక్కడి నుంచి వచ్చింది సెపరేట్నెస్ నుంచి వచ్చింది మన సమాజంలో కొన్ని వికృతులు కనపడతాయి వీళ్ళకి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి పది మంది కలిసి ఓ ధర్నా చేసేస్తారు ఊరోగింపు తీసేస్తారు వాడి బొమ్మ ఒకటి తగలపెట్టేస్తారు ఆ బొమ్మ మీద చెప్పులు వేసుకొట్టేస్తూ ఉంటారు వాడు ఫోటో ఒకటి తీసుకొచ్చి చెప్పులతో కొట్టేస్తూ ఉంటారు అదంతా కూడా అగ్రెషన్ అండ్ వైలెన్స్ వాడు లేడు అక్కడ బొమ్మనే కొడుతున్నారు కానీ అదంతా వైలెన్స్ ఆ వైలెన్స్ ఎందుకు వచ్చింది ఫియర్ నుంచి వచ్చింది వైలెన్స్ స్ట్రెంగ్త్ నుంచి రాదు వైలెన్స్ ఫియర్ నుంచి వస్తుంది స్ట్రెంగ్త్ కాదు అది ఆ ఫియర్ ఎక్కడి నుంచి వచ్చింది భేద దృష్టి నుంచి వచ్చింది భేద దృష్టి సత్యమా కానీ కాదు ద్వైతస్య అసత్వ ద్వైతములు ఏమీ లేదు అసలు ఈ విషయాన్ని మళ్ళీ క్లాసులో మనం విచారించాలి ఓం పూర్ణ మధ పౌర్ణమి పూర్ణ పూర్ణముయమాదాయ పూర్ణమే